కీర్తన నూట డెబ్భై ఏడు వెర్రి తెలిసి మరియు వేదు రుదవ్వేమునేము ముర్రు బాలమంకువాడ మూలమాశరణూ తోలు నెముకలు ముట్టి దోషమంటా తీర్థమాడి తోలు నెముకలమేని తోడనున్నాడా వాలిన జీవహింస వద్దని చైతన్యముతో తేలించి శాఖపాకాల దిగమింగేము బూతున పుట్టినందుకు పుణ్యములెల్లా చేసి బూతుల సంసారమే భోగించేము పాతకములెల్లా పోను బహుదానములొసీ ఆతల పోయి అడిగేమునేమో కర్మములన్నీయుదోషి ఘనముక్తి పొందేనంట కర్మాచరణములే కడుజేసేమో నిర్మించి శ్రీవేంకటేశలు నన్ను నించక ధర్మముదలచి నీవే దయచూడవే